ంగ్ ప్రేర్ తోటిభాతాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభావి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తాన్ని నా అమ్మలో ప్రభా మరొక సన్ని సన్నిలోకి వచ్చినాం తండ్రి ప్రభా అయా ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా మధ్యలో దిగండి ప్రభా ఈ ఆరాధన ముఖ్యంగా తండ్రి ప్రభావ మీ మాట్లాడి ప్రభా మమ్మల్ని బెల్లపరచండి తండ్రి శక్తితో నిండి ప్రభావ తల్లి నీ వాకింగ్ కొరకు వేడి చేప మేము బలపరచాను తల్లి మీరు స్థిరపరచుని ప్రభా అయా దేవా మేము ఎదుగులాగా ఇంకా తల్లి మమ్మల్ని మాకు సహాయం చేయండి బానికల నుంచి విడుదల కలిగించండి మీ కొరకునైనా ప్రతి చోట సాక్షిగా ఉండేలాగా ఆశీర్వదించింది అయినా దీవించని బాబా వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ప్రభావ రాని వాణ్ణి కూడా దీవించని బాబా వచ్చేలాగా సహాయపడండి దేవా నీకే వంధనాలు చదివించుకుంటాం తల్లి దేవాదేదీ ప్రభా మనందరినీ కాచి కాపాడుతూ పోషిస్తున్నాయి సర్జికారయా అందరి బట్టి నీకే కృతజ్ఞతాలు చెల్లిస్తున్నాము తండ్రి పిలుపు నిమిత్తం ప్రభాతన్ని మమ్మల్ని అందరినీ వాడుకోమని వేడుకొచ్చిన తండ్రి బాబాయాభా మాకు ఇచ్చిన ఐక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి బాబా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరించి మీకరికి మమ్మల్ని అందరినీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ amen thank you sister praise the lord uh, swaras brother mir paata vaatra kathrin sister aina miraina yesu <laughs> chaande silu nei korake na korake enta goppa sreeman urchenu nei korake na korake nadi va సము సో నండి ప్రవాహించే నదివాలే సము సీలు ప్రవాహించి గే మలి తుడిచ పాపము కడిగ మలి తూడి ఆ ప్రశాస్త రా ప్రశాస్త పై నీకు రకే నా కోర కే ఎంత గొప్ప ప్రేమ నా కోరకే నేడే నీ పాప ములోపుకో నీ పాప డగలు తుడుకో నేడు ని పాపములుపుకో నీ పాప డలు తుడుకో నీ ఆత్మా తనవుల శుద్ధి పరచుకో నీ ఆత్మా తనవుల శుద్ధి పరచుకో క్రీసు యేసు రక్తములో క్రీసు యేసు రక్తములుసు చూ నికే నా కోరకే ఎంత గొప్ప ప్రేమ నోర్ చెను నీ కోరకే పాప శిక్ష పొంద తగియుంటి మీ మన శిక్ష ప్రభు వే పాప శిక్ష పొంద తగింటి మీ మన శిక్ష ప్రభు వే సాయించేను నాలుగా బాడే నలుగా కొట్టాడే పొడవా బాడే నీకై అంగీకరే ఏ సునీ అంగీకరే సునీ ఏసువాళువై నీ కోరకే ఎంత గొప్ప ప్రేమ నో చేరకే ప్రైజ్ లోస్తారు థ్యాంక్ యూ ప్రైజ్ లా బ్రదర్ థ్యాంక్ యూ ఈరోజు మన మధ్యన జాన్ బ్రదర్ ఉన్నారు వాక్యం అందించండి బ్రదర్ ప్రేజ్ లో జాన్ బ్రదర్ ప్రైజ్ లర్స్ ఇస్తాం మీరు వాక్యం షేర్ చేసుకోండి సరే మనం వాక్యం చూసుకుందాం తల తీలో ఐదు తొమ్మిదిలా రెండు మూడు చూసుకుందాం మనం చూద్దాం పొద్దున్నీ మాతో మాట్లాడి దర్శించండి కాశించండి దివామ్మలో ఏ తప్పు లేని గిల్లే వేసుకోవా ఏ మోసం లేచి ఏ కలసం లేని గుళ్ళేసుకోవాళ్ళ దానికి మనం ఒప్పుకోవాలి ఒప్పుకునే విడిచిపెట్టుకోలేసిపోవా నేను సంపూర్ణంగా స్వీకరించాల సంపూర్ణంగా అవమానించుకోవాలి పోవా మరో దేవులకి మీరే మాకు సాయం వచ్చేసి మాత్రం మాట్లాడండి విడుదల దీనికి కావశించి ఏ మా దగ్గర మనం గెచ్చు అలవాటు అంటే మా కుట్టు వేలేసుకోవాలి మీ తెచ్చేయండి కావశం శ్రద్ధించి నీకు మన జిద్దకందరి తెచ్చేసి వీడిదల వేయండి వేసిన అమ్మ చూడండి గణ రైతులకు పౌరుడు ఎక్కువ లెటర్ రాస్తుంది ఏమన్నా వస్తుంది అంటే కులిసిన పిండి కొంచెమైన గుడ్డ అంతాయో పులిచిపోయానంటుయాను పులిసి చేయను ఇక్కడ ఏమని మాట్లాడుతుంది ఇక్కడ మనము సపోజ్ ఇప్పుడు మన మన కోసం మంచి పిండిలా కొంచెం ఖరాబ్ తీసుకొని వేసేస్తే అది మొత్తం ఖరాబ్ అవుతుందంటే ఉపమానం చెప్తుంది ఇక్కడ అట్లని మన జీవితంలో కూడా మనం ఎంత మనిషిగా ఉండి ఎంత చేసినా కొంచెం మనలో ఏమో తప్పితమొచ్చిందనుకో కొంచెం ఏమైనా నిష్టకు వచ్చిందనుకో ఏమైతే అంట మొత్తం ఉత్పండ మనం చేసిందంట ఎక్కడ లేకుండా జీరో అయిపోతుంది మొత్తం మనం ఎందుకు ఎప్పటి నుంచి చేసిన త్యాగాలని ఎప్పటి నుంచి చేసినా క్రియర్ అని ఎప్పటి నుంచి చేసిన సేవ మొత్తం ఏమైతుందంట ఒక దెబ్బ తొడ్డు అయిపోతుందంట కొంచెం అందులో ఏదైనా కొంచెం చెడు వచ్చేసిందనుకో వాళ్ళకి మన గౌరవం కాని ఆహం కాని ఎదుటి వాళ్ళ మీద కోపం కాని ద్వేషం కాని తొందరపాటు కాని ఏమైనా వచ్చిందనుకో ఏమైతే మొత్తం పోతుందంట కదా మొత్తం ఏమంటే మొత్తం కరాబేసింది పిండి అట్లనే కూడా మన కూడా మనం చెప్పబడ్డ వాక్యాలు మనం చేసిన సేవంతా ఒక్క దెబ్బ తోడు మొత్తం సున్నైపోతుందంట కానీ అందుకే ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా నీకు ఎన్ని అవ జరిగినా ఎంత డిస్టర్బెన్స్ అయినా సరే ఎంత నీకు ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడినా సరే నువ్వేం చేయాలా గమ్మునుండాలి మనం ఏం చేయాలా గమ్మునుండాలి గమ్మునుంటే దానికి అర్థం ఉంటది ఎందుకంటే మనం ఈశ్వర్ నమ్ముకున్నాం కదా ఎందుకంటే ఆయన ఎవరిని ఒక మాట అనలేడు తెలుసు అందరు స్వీకరించిండు అందరన్నా మాటలు అందరి చేతలో తిట్ల పడ్డాడు అన్ని వేసిండు ఆయన ఎక్కడా ఎందుకు గొప్ప పడాల్సిన అవసరం ఉంది ఆయనకి కొట్టాల్సిన దమ్ ఉందానికి శక్తి ఉంది ఆయన దగ్గర అన్నినే గానీ గొప్ప పడలేడు ఎవ్వరి మాట మాట్లాడలేడు ఎందుకంటే ఆయన వచ్చిన మన కోసం ప్రాణం పెట్టడానికి లేకపోతే ఎవరితో సభ నాకెందుకు శిక్ష వేస్తారు నాకు ఎందుకు క్లేసమైన అన్ని ఉంటే ఆ మరణానికి విలువ లేకుంటుండే ఆయన పొందిన మరణానికి విలువ లేకుంటుండే అసలు మనకు పాపరక్ష మనకి దొరకకపోతుండే కదా చూడండి ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాయి కదా ఇది మనకు ఇప్పుడు వర్తిస్తాది ఇప్పుడు గలతీ సంఘానికి రాసి ఇప్పుడు మనకు కూడా వర్తిస్తాం మనలో ఏమైనా తప్పితం ఉందా మనలో ఏమైనా పులిచిపోయి ఏమైనా ఉందా ఉన్నదంటే తీసేసుకోవాలా లేకపోతే అవి విన్న వాక్యాలు కాని చెప్పబడ్డ వాక్యాలు కాని అవి ఏమైనా మనలో ఉంటే మంచిది ఏమైనా మన మన దగ్గర ఏమైనా మిస్టేక్ ఉందేమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలా ఎందుకంటే ఆయన నమ్మినాం కాబట్టి ఏ తప్పితం లేవో ఏ చిన్న మిస్టేక్ మన దగ్గర సరే మన ప్రధానకి జవాబు రాదంట కదా నువ్వు ఎంత సెడ్తో చేయాలా ఎంత ఓపికతోటి చేయాలా ఎంత బాధతో చేయాలా కదా ఇక్కడ నీకు మాట్లాడుతుంది ఇక్కడ మనతోటి వేసుకోండి కదా దగ్గర రాసిన పత్రికల మీరు ఎట్లా ఉన్నారు మీ దగ్గర ఏమైనా ఏదన్నా పులిచేనా ఏమన్నా ఉండదా నా దగ్గర ఏమైనా పులిసిపోయినా ఉందా లేదా మనం వాక్యాలు వింటాం చూస్తాం చేస్తాం అన్ని చూస్తున్నాం పాటిస్తున్నామా లేదా పాటిస్తున్నా మన జీవితాల్లో అది కార్యం జరుగుతుంది పాటించలేకపోతే జరగదు కదా అంతే కదా ఏమంటుంది ఏమైనా ఉందేమో చూసుకోండి ఎందుకంటే మీరు నన్ను స్వీకరించారు కదా మన సుస్థికల స్వీకరించినప్పుడు ఆయన గుణగరాలు మొత్తం మనకి రావాలి తెలుసా ఆయన క్యారెక్టర్ మొత్తం మనం స్వీకరించి అప్పుడే దానికి ఒక అర్థం ఉంటది దానికి ఒక లెక్ ఉంటది లేకపోతే దానికి అర్థం పర్థం ఏముండదు మన పుణ్యం రక్షణకి ఆయన మనకు పెట్టిన తన త్యాగానికి అసలు విలువలేముండదు తెలుసా మన మాట్లాడుతుంది ఇక్కడ ఏమైనా ఉందేమో చూసుకోండి మీరు మీ దగ్గర ఇంకేమైనా మిస్టేక్ ఉన్నాయో చూసుకోండి జవాబు రాకపోతే ఎందుకు వస్తలేదు సరే మన సేవ పరిచే పట్టు ఎందుకు ఫలిస్తలేదు ఎప్పటి నుంచి నమ్ముకున్నాం కదా ఇంకా మనం ఒక్కరికి రక్షించలేమని ఏమన్నా మిస్టేక్లు ఉన్నాయేమో చూసుకోమంటున్నాను కదా మనమే కనక లేనప్పుడు వెద్ది వాళ్ళు బ్రదర్ జాయిన్ అయ్యే వరకు చిన్న పాట ఎవరైనా పాడగలిగితే ఒక్క చరణం ఉన్న పాట ఎవరైనా కదా చూడండి ఇక్కడ మన తోడు ఇక్కడ మరి ఏమంటుండ కొంచెం పెళ్లి చేస్తారంట మొత్తం ఖరాబ్ అయినట్టు లేదా మన సేవ పరంగా కూడా మన వాక్యం పరంగా కూడా కొంచెం మనం ఏమైనా మిస్టా అంటున్నాయన లేదా పనిచేదంట అసలు ఏ మాత్రం అది పనికి రాదంటున్నాయన లేదా అదే గల్దీలా ఆరు ఐదు చూసుకున్నాము ప్రతివాడు తన బరువు తానే భరించుకునే వాళ్ళను లేదా ప్రతివాడు ఏం చేయాలంటే తన బరువు తానే భరించుకోని ఈ ఏ పొంత పని ఈ సేవ సేవ కూడా అంతే నా తప్పులు నేనే ఒప్పుకోవాలా నా బాధ్యత నేనే ఈరోజు మెసేజ్ కూడా అదే మనకి అన్ అయిపోయింది మీరు మీరే విడుదల చేసుకోవాలా మీరు మీదే చేసుకోవాలా మీరు కదా అట్లా అట్లా చేస్తేనే మనకు ఓ బలం ఓ ధైర్యం అనేది వస్తుంది ఎప్పుడు మనం ఎదురుల మీద ఆధారపడ్డామనుకో ఒక్కొక్క టైంలో వాళ్ళ ఫోన్ కనెక్ట్ కావచ్చు వాళ్ళ అందుబాటులో ఉంటుండో చూడకపోవచ్చు కదా ఇట్లా ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం తెలుసు మనుషులని కదా ప్రతి వాడు తన తన బరువును తానే భరించుకునే కదా ఎందుకంటే విలువ తెలుస్తుంది బరువు మూస్తే ఆ ప్రేయర్ లో ఉంటే నీకు ఆ విలువ తెలుస్తుంది వాక్యం దారు ఆ విలువ తెలుస్తుంది నీకు సేవ పరంగా ఆ విలువ తెలుస్తుంది కదా నువ్వు యథావిధిగా ఎవరో ఫోన్ చేస్తే నువ్వు మేలు ముందుకొని చేస్తే నీకు మంచిగా అయినాక ఏమో వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మనకేం చేస్తాం పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం జరిగిపోతుంది ఎందుకంటే మన దగ్గర తెలియదు మనకి ఎట్లా ప్రేయర్ చేయాలి ఎట్లా వాక్యం చదువుకోవాలి అందుకే మీరు మీరే ఫస్ట్ పరిశీలించుకోవాలా మీరు మీరే సిద్ధపడాలా మీరు మీరే రెడీ కావాలా కదా ఏమంటుండీ మోసపోకుడి దేవుడు విక్రీంపబడ్డాడు మనుషుడు ఏమి విత్తు ఏమి విత్తును ఆ పంటనే కోయినంట నీ ఆలోచన నీ నడవడిక నీ వాక్య పరం నీ సేవ ఎట్లా ఉంటావు నువ్వు నీకు అట్లనే పలనిస్తా అంటున్నా కదా అట్లనే పలమిస్తా నీకు ఫలం వస్తుంది నువ్వు మంచిగా చెప్తే మంచి ఫలాలు వస్తాయి చెడ్డది చెప్తే చెడ్డదే వస్తా నీ చూడండి ఏ వాక్యం అయితే అది ఎసుండి వాక్యం కావాలా మనుషులు ఊదారిశటి కావాలా అది మోసకరం ఏమని చెప్తే నీకు మో మోసమే వస్తుంది కదా ను మోసం చేస్తున్నావా ఇతరులని ఏమైనా చేస్తున్నామో అనేది చూసుకోవాలా మనం కదా ఏ పంట అయితే విత్తామో అదే పంట ఓస్తారంట ఏ వాక్యం అయితే చెప్తున్నామో కదా ఆ వాక్యం అలా కూడా కదా అదే పేసీలకు రాసిన పత్రిక ఒకటి ఎట్లనగా తన ప్రియుడు ప్రినియందు తాను ఉచితంగా అనుగ్రహించ అనుగ్రహించిన తన కృపను తన కృప మహిమ కీర్తి కలుగున్నట్లు తన కృపకు మహిమ కీర్తి కలుగున్నట్లు కదా ఎట్లా అనంట తన ప్రియునిపమానికి కదా ఉచితంగా ఇచ్చండు ప్రేమ ఉచితంగా అనుగ్రహించను ప్రేమ కదా తన తన ప్రతి కార్యము కార్యమైన దయా సంకల్పము చొప్పున ఎస్కీస్ ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుడికి మెల్లడం ముందుగాని తన కోసము కదా ఎవరైనా చదువుతారా ఇక్కడ ఐదు మీకు అర్థం కాకపోతే మీరు కూడా చదవండి కదా చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుండ్రు మనం ఆయన స్వీకరించడానికి ఆయన మనల్ని ముందే నిర్ణయించుకుండా ఎప్పుడు మనము బయటకి రాకముందే నిర్ణయించ మనము బయట పడకముందే పలాని పలాంటి టైంలో పలానా పలాలు గూడుకుంటారు పలానా పలాలు వాక్యాలు డిస్కషన్ చేసుకుంటారు పలాని సేవ ఉంటది పలాని ఒక గుంపులా ఇల్లు ఇల్లు చెప్పేసి ఆయన ముందే నిర్ణయించినట్ట ఎందుకు తన సంకల్పం చొప్పుననే కదా ఆయన సంకల్పం చొప్పుననే మనం అందరికి ఇక్కడ మనందరం ఇక్కడ సంభాషించుకుంటున్నాం ఒకరికొకరు వాక్యాలు ఒకరి ఒకరి పరిచర్ ఎట్లెట్లా ఉంటది ఒకరి వాక్యాలు ఎట్లట్లా ఉంటాయి ఏరియాడ్ ద్వారా ఎట్ ఎట్లా ఎవరేడు ద్వారా ఎట్లా పాల్గొడుతున్నారు మాటలు అంటే ఎవరేడు ద్వారా ఏం బయలుపరచబడుతున్నాయి కదా రవి ప్రభుత్వ మీరు మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమైనని జగత్ పునాది వేయ పడక మన ప్రేమ ఆయన తీసులో మనలను ఏర్పరచుకున్నాను కదా ప్రేమ ఏం చేసిందంట మనల్ని ఏర్పరచుకుంది ఆయన ప్రేమను మనల్ని ఏర్పరచుకుందంట ఎప్పుడు జగత్ పునాది వేయక ముందే కదా ఎప్పుడోనంటే జగత్ పునాది అంటే అసలు మనం నమ్మలేమో కూడా తెలియదు భూమిలో అసలు కదా ఎక్కడ ఉన్నమో తెలియదు మనం అప్పుడే మనల్ని ఏర్పరచుకున్న ఆయన ఎట్లా పలాని పలాని వాక్యాలు పలాని పలాని గ్రూప్ డిస్కషన్ చేసుకుంటది ఇట్లా ఇట్లా కొన్ని గుంపు ఇట్లా అని చెప్పేసి ఎప్పుడో నిర్ణయించుకున్న ఆయన ఎప్పుడైనా నిర్ణయించుకున్నది కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు అందరం ఇక్కడ కూడుకున్నాం కదా మనము మన ఒక తెలివితేటలు కావాలి మనకొక వేదో పెద్ద స్పెషల్ అని కాదు ఆయన ఏర్పరచుకుని కాబట్టి తన సంకల్పం చొప్పున మనల్ని కదా కదా ఏమంట ఆయనని మనము కీర్తించుటకు కదా ఆయనకు కీర్తి కలుగున్నట్లు కదా ఆయనకు మహిమ కలగాల ఆయనకి కీర్తి కలగాల ఆయనకే నా మనకి ఏమైనా సరే సంస్థ మొత్తం ఆయనకే కదా మనుషుల కోసం గానే కాదంటది అసలు కదా మనం ఏం కానీ మనము నిర్దోషులు అయి ఉండటం మనం ఉంటే ఆయన మనం జాగ్రత్తగా ఉంటాం ఎట్లా తీర్పులో ఉండకుండా తీర్పు తీర్చేవారిగా ఉంటాం కదా గలతీలో దాంట్లోనే ఏడవచ్చునం ఎవరైనా జరుగుతుంది చదవచ్చు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ సొరాజు గారు చదువుతారా మీరు చెప్పండి కొంచెం చెప్తున్నా ఏడవచ్చాం చదవండి అదే ఏపీఎస్ రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఏడో వచ్చినాం ఏపీసీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన సిగ్నల్ సరిగా సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఏడో ఏడవ వచ్చినాం ఏడో వచ్చినాం దేవుని కృప చదవండి అది ఇక్కడ చూడండి నేను చూడండి ఏడు ఏమని రాసిందంటే ఆ ప్రివియం బట్టి ప్రీమియన్ ఆయన రక్తం వలన మనకు విమోచన విమోచన ఎట్లానంట ఆయన రక్తం వలన విమోచన వస్తుంది ఆయన ఇక్కడ ప్రాణం పెట్టకపోతే ఇక్కడ సిల్వల ఏదా మనకు విమోచన లేకపోతుండే అంత డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆ రోజు మొత్తం కదా విమోచన ఎట్లా దొరుకుతుంది అంటే ఈశువ రక్తములని విమోచన దొరుకుతుంది మన గొప్ప దేవుడు మన ఈశ్వమంలో రక్షణ తప్ప ఎక్కడ రక్షణ లేదు ఎక్కడ విమోచన లేదు ఆయన రక్తం మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి చూడండి మన అపరాధములకు క్షమాపణ ఎట్లా కలిగి ఉంటది ఆయన నామముల రక్షణ ఉంటనే మనకు క్షమాపణ వస్తుంది అంటే ఆయన నామను స్వీకరిస్తేనే క్షమాపణ వస్తుందంట కదా ఎందుకన్నా అక్కడ తప్పించుకోలేడంటే మన క్షమాపణ రావాలని మన పాపాలు తీసివేయబడాలని కదా ఆయన అక్కడ శిల్వల మా తన ప్రాణాన్ని పెట్టిండు లేదు ఆయన పెట్టలేకపోతే మన రక్షణ దొరికేది కాకపోతుండే కదా మనకి ఈ శిక్షణ నుంచి ఎవరు విడిపించుకోలేకపోతుండే సృష్టికరిత మన గొప్పదండి ఆయన ఆయన చూసినా ఏం తక్కువ లేకున్నా సరే మన వచ్చి ఎందుకంటే తన స్వరూపంలో మనం చేసుకుండి కాబట్టి మన తన ప్రాణాన్ని పెట్టిండు ఎన్ని దెబ్బలు సార్ ఎన్ని అవమానాలు సార్ సరే ఆయన కదా చూడండి ఆయన రక్తం మనకు ఏమైతుందంట పాప క్షమాపణ వస్తుందంట ఎక్కడ ఈశ్వబ్బ రక్తంలోనే ఆయన రామ రక్తంలోనే మన క్షమాపణ తప్ప ఎక్కడలే దునియా కదా అందుకే అంటే ఇక మనతో గుర్తు చేస్తున్నాడు మీరు ఉండాలంట పురుషు పైన పిండిలాగా కాకుండా మంచిగా ఉండాలంట మంచి ముద్దలాగా ఉండాల మనం కదా అప్పుడే మన పాప క్షమాపణ వస్తుంది కదా ఆయన మనం స్వీకరించాలంట ఎట్లా స్వీకరించాలంట కదా తన చిత్తం సంకల్పం చొప్పున మనల్ని అందరినీ ఎట్లా ఏర్పరచుకున్నాయన్న తన తన సంకల్పం చొప్పున మనం ఏర్పరచుకుండు కదా ఈ టైంలో ఇక్కడికీ ఊడుకుంటారు ఇక్కడిక్కడ ఈ సంభాషణ చేసుకుంటారు ఇక్కడికెళ్ళి వీళ్ళు వాక్యాలు షేర్ చేసుకుంటారు అని చెప్పేసి ఆయన ఎప్పుడో రాసిపెట్టి ఉన్నాయన్న జగత్ పునాది వేయగం వాడు వేయకం మునిఫానంట కదా చూడండి జగత్ పునాది వేయగం ముందే మనందరినీ ఆయన కృపలో ఆయన ప్రేమ ఇక్కడికి కదా అందుకే మన క్షపాపణ లేకపోతే మనకు క్షమాపణ వచ్చేది కాకపోతుండే చూడండి అదే మత్త ఉంటది కదా ఆయన ఎంత మంది ఆయన ఎంతమంది ఆయన అవమానించినా సరే ఆయన ఒక్కరు కూడా జవాబు ఇయ్యలేడు ఎందుకు ఇవ్వలేడు మనకు క్షమాపణ రాకపోతుండే మన పాపాలు తొలగివేయపడకపోతుండే ఆయన క్షమాపణ ఆయన మరణం పెట్టకపోతే కదా ఎందుకే కదా ఆయన పెట్టిన ప్రాణానికి విలువ కావాలంటే నువ్వు ఆయన స్వీకరించినప్పుడు ఉండాలంట నీ దగ్గర ఏమైనా కోపముందా నీ దగ్గర ఏమైనా ఇద్దరు మీద ఏమంటారు ద్వేషము కానీ తొందరపాటు గాని ఏమున్నా సరే అది తీసేసుకోవాలంటాం మనం కదా అప్పుడే దానికి ఒక విలువ ఉంటది అంటుండ ఆయన మొత్తం ఇరవై ఏడు పదకొండు చూసుకుందాం మనము యేసు అధిపతులు ఎదుట అని అప్పుడు అధిపతులు రాజు నీవేనా అని ఆయనను అడుగగా ఏసు అతని చూసి నీవన్నట్లే అనను కదా ఇదొక్కటే మాట తప్ప ఆయన రాజు ఎన్ని ప్రశ్నలు ఎంత మాట్లాడినా ఒక్క మాట కూడా జవాబు వేయలేడు తెలుసా ఎందుకు ఆయనకు తప్పించుకోవాల్సిన శక్తి ఆయనకు ఉంది కానీ తప్పించుకున్నాడు ఆయన అలా అందరినీ ఇప్పుడు అలా చూసిన వాళ్ళ కళ్ళు అందరి మూపేసి అక్కడ మొత్తం సినిమా చీకటి చేసి కదా అంతా మొత్తం ఉల్టా చేసి అక్కడ వెళ్ళిపోయాల్సిన అధికారం ఆయనకు కానీ ఆయన స్వీకరించి ఆ ఆ శిక్షణ ఆయన ఎందుకు మనకు క్షమాపణ రానికేనే కదా చూడండి ఇది ఒకటే మాట తప్ప ఇంకెక్కడైనా రివర్స్ మాట్లాడాడు అంటే ఇది ఒకటే అన్నాడు విధులంటే ఆ నువ్వు అన్నట్లే అన్నాడు తెలుసా అంతే తప్ప ఇంక నువ్వు మొత్తం చదువుకూడదు ఎక్కడ చూసినా ఆయన ఎవరికి ఎదురు జవాబు వేయలేడు ఇట్లా ఎందుకు చేస్తున్నా మీది కూడా అనలేడు ఆయన కదా ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇయ్యలేదు చూడండి ప్రధానులు అందరూ వచ్చినట్టడ ఎక్కడికి ఆయన సిలబ చేసినప్పుడు కదా ఆయనకి నేర మీద శిక్ష నేర మోపనీ అందరు వచ్చి మంచిగా వండమంటారు మంచిగా మన భాష లే మంచిగా వదులుకొని గట్టిగా ఇదికి ఎట్లా అయిన సరే శిక్ష ఇయ్యాలే అందరు నేరమోపుతుంటే కూడా ఆయన ఏమి ఒక మాట కూడా చూడండి ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇయ్యలేదు కాబట్టి ఫిలాతూ నీ మీద వీరిన్ని నేర భూములు మోపుచున్నారు నీవు వినలేదా అని ఆయన ఆయన ఏమంటు చూడండి నీ వీళ్ళందరూ నీ మీద నేరం వింటలేవా నువ్వు చూస్తలేవా అని అంటే ఆయన ఏమంటు ఏం మాట్లాడతలేడు ఎందుకు అక్కడ ఇక్కడ తండ్రికి ఇచ్చిన మాట మిస్టేక్ అవుతుంది తండ్రికి ఇచ్చిన మాట ఏంటి తన ప్రాణం పెట్టడానికే వచ్చింది ఇక్కడ అంతే ఆ మాట అస్సలు మీరకుండా వచ్చింది తెలుసు సపోజ్ మనం ఇప్పుడు మనకి మన నీకు ఎవరైనా నేరం పనికి చూపుతామా మనం నేరం ఒకవేళ తప్పు చేయకపోతే మాత్రం మనం ఎక్కువ ఉంటాం ఇక తప్పు చేయలేని నేను ఏం చేయలేను నా మీద కిందకు వస్తావు అని అంటే మరి మన యశ్వ కూడా తప్పు చేసిండా తప్పు చేయలేదు ఆయన శిక్షను స్వీకరించిన్నాయి ఆయన మరి నువ్వు ఒకవేళ తప్పు చేసినావా చేయకపోయినా నువ్వు ఎట్లా స్వీకరిస్తున్నావు మనుషులని నువ్వు ఎట్లా అవతలని ఎట్లా నువ్వు ఏమంటారు ఇక ఎట్ల నువ్వు స్వీకరిస్తున్నావు ఆయన మాటలని కాని ఆయన ఆయన గాని అసహించుకుంటున్నావా ఎదురు వాళ్ళని ఎదురు వాళ్ళని తిట్టుకుంటున్నావా ఏమైనా నేను మోపితే మనం ఏమో ఏమన్నా అంటున్నావు కొడుతున్నావా అలాంటి మనసులో మనం ఏమన్నా తిట్టుకుంటున్నావా అన్ని మనమే చూసుకోవాలి ఎందుకంటే మనది మనమే భరించుకోవాలి మన పాపం మనమే తీసేసుకోవాలి దేని సన్నిధిలో వచ్చి మనం మొరపెడితేనే మనకు వృత్తాలు ఇస్తాడు దేవుడు మనం మొరపెడితే మనకు దేని ఒక వాక్యాలు మనకు అర్థమైపోతాయి దీని ఒక మర్మ మనకు తెలుస్తుంది కదా అందరికీ అధికారం ఇచ్చినట్టున్నాయ్ ఒక్కొక్కే కాదు అందరికి ఇచ్చిన అంటున్నాయన కాబట్టి మీరందరూ మీరు చదవండి చూడండి గ్రహించండి అని అంటున్నాయన అప్పుడే మనకు అర్థమైపోతాయో లేక నమ్ములు ఏం మాట్లాడుతుండు కదా ఎట్లా ఎట్లా స్వీకరించి శిక్షని ఎట్లా ఎట్లా కదా అన్ని రాయబడ్డాయి ఎక్కడ గాని ఆయన మిస్టేక్ జరగకుండా చూసుకున్నా ఆయన దున్ని గల మంది వచ్చిన మీద నేను మోపుతుంటే కదా ఒక్కరు కూడా ఎక్కరు కూడా జవాబు వేయలేడు ఎంతో చూడండి యాజకులు వచ్చినట్ట పెద్దలు వచ్చినట్ట అందరూ వచ్చినట్ట ప్రధానులు పెద్ద మొత్తం అందరూ వచ్చినట్టు ఆయన మీకి నేను మోపనికే నీకి మంచిగా పదురుకొని వచ్చేసి ఆయనది ఎట్లా సరే శిక్ష వేయాలి ఎట్లయినా సరే నేను సంగతి ఎందుకు చూసుకోవాలి అట్లా నా మన మీదకి ఎవరన్నా వస్తే మనం ఊగుతామా ఊక్కవాలి అంతా ఆయన చేయగా అప్పకి చేసుకుంటే చేసే దేవుడు నీ మీదకి ఎవరు వచ్చినా నా మీదకి ఎవరు వచ్చినా వాళ్ళని ముట్టాడు వేయకుండా చూసుకుంటాడు ఆయన ఇప్పుడు అది కానీ నువ్వు కూడా కనిపించింది నాకు ఒక కళ వచ్చింది ఎప్పుడంటే దగ్గర దగ్గర ఇది రెండు వచ్చింది ఈ కళ ఏమని వచ్చింది అంటే పెద్ద వచ్చింది అందరు ఇట్లా మొత్తం పెద్ద గండులు పట్టుకుని అందరిని సూట్ చేసేస్తుంది ఈశ్వర్ నమ్ముకున్న అందరి అక్కడ అక్కడ అంటే అక్కడ ఒక చట్టం వరకు ఒక జీవో పార్చేసింది ఈశ్వర్ నమ్ముకున్న మొత్తం కాల్సే అంటే నిజం జరిగింది కళ వచ్చింది నాకు ఇట్లా అయితే ఏమైంది ఒక బావి ఆ బావిలా కొంతమంది మనం ఒక గ్రూప్ అప్పుడు ఆ గ్రూప్ ఏమైంది ఒక బావిలో దాకుంది తెలుసా ఆ మింట్రల్ ఆ సైనికులు ఆ బావి చుట్టూ తిరుగుతున్నారు గాని మనలో చూస్తా ఎందుకు దేవిని ఒక గొప్ప మనం కాబట్టి ఆయన మనకి వాళ్ళని కన్ఫ్యూ కూడా చేసిన వాళ్ళ వాళ్ళకి మనం కదా అదే నీ మీదికి ఎవరైనా వచ్చినా సరే నీరం ఊపి నిన్న మోప నీకు సరే నీ చూసుకుంటాడు మనం ఎక్కడ తొందర అసలే వీల్లేదు కదా వాళ్ళు వచ్చి అందరినీ వస్తారు ఊరు మొత్తం తిరిగి ఊర్లో ఒక్కరు మీలో కూడా ఒక బాయల కొంచెం కొంతమంది దాకున్నాం మా బాయల ఆ బావి చుట్టూ తిరుగుతుంది గానీ అంత చిన్నగా ఉండే ఉంటది మా ఒక ఒక చిన్న లోతు ఒక ఐదు ఫీట్ లో ఉంటుంది అంతే ఒక మనిషి కూడా మున్గడనలా అంత దాంట్లో చిన్న బాయాల అంటే ఇట్లా రౌండ్ పెద్ద బాయిలా కనిపిస్తుంది చూసి ఇట్లా కనిపిస్తారు అట్లా అసలు వాళ్ళు కన్ఫ్యూజ్ కాదు కదా ఆ బాయ్ చుట్టూ కూడా వస్తారు లేరు బాయలు ఏముందని వస్తారు లేరు అంటే వాళ్ళకి అంత అడ్జస్ట్ చేసి అనమాట కలలా దేవుడు నేను అనుకున్నా దేవుడు ఎట్లయినా సరే తప్పిస్తాడు దాని మీద మనకున్న ప్రేమ మనము దాన్ని కరెక్ట్ మనం వర్తిస్తే కరెక్ట్ మనం దాన్ని నిర్ణయించుకుంటే దానికి కరెక్ట్ మనం పాటిస్తే నీకు అపాయం వచ్చినట్టు తప్పిస్తాడంట ఎవరైనా నేరం ఓపిన సరే ఎవరైనా ఇన్న ఓపెన్కి వచ్చిన సరే ఎవరైనా అవమానించిన సరే కదా ఎవరైనా నిన్ను ఏమైనా ఏమైనా నీకు జీనికి సరే దేవుడు తప్పిస్తాడు ఎందుకంటే ఆయన మనం కరెక్ట్ మనం స్వీకరిస్తే కదా అక్కడ చూడండి వీళ్ళొచ్చి ఈయన మీద నేరం మోపుతుంటే వాళ్ళకి ఒక్క మాట కూడా జవాబు ఇయలేదు తెలుసా అయితే ఆయన ఒక్క మాట ఆయన అతనికి ఉత్తరం ఇవ్వలేదంట కదా అధిపతులు అందరూ అడుగుతున్న ఒక్క మాట కూడా అతనికి ఉత్తరం తీయలేదంట కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను చూడండి ఆయన మాటలకి ఆయన మాట్లాడకపోతే భయపడడం చూడండి అంటే ఆయన ఆయన దగ్గర అంత చూస్తూనే వాళ్ళకి రాజుకి అధిపతి అధిపతికి ఆయన చూసారే అసలు ఈయన ఏంది అసలు ఒక్క మాట జవాల్సిందని చెప్పి భయపడిపోయినాడ తెలుసు ఆయన్ని ఫిలాతూ ఆయన భయపడిపోయినట్ట భయపడి ఇది ఏదో కథ ఉంది ఇది ఏదో అని చెప్పి అర్థం అయిపోతుంది అక్కడ మొత్తం కానీ ఈ మనుషులకు అర్థం అయిపోతలేదు ఎందుకంటే ఆయన స్వీకరించారు ఆయన దగ్గర మేలు పొందుకోరు ఆయన దగ్గర స్వస్థలు పొందుకూరు ఆయన దగ్గర అన్ని పొందుకున్న మనుషులు బల రివర్స్ అయ్యి ఆయన నేను ఊపిన్కి వచ్చేసారు ఇంకేం అర్థం అవుతుంది వాళ్ళకి రాజకర్తలమైనంత ఈజీగా వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ వచ్చిన కదా జనుల కోరిక ఒక ఐదిని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక చూడండి ఒక పండుగ వచ్చినప్పుడు పండుగలో ఏమైతుందంటే ఒక ఖైదికి విడుదల చేయడం ఒక అక్కడ ఒక రూల్స్ అంట ఈ చేసి చూసిన ఒక అదొక నీరసుని విడుదల చేయమని మొక్కుకుంటారు కానీ కదా ఈయనకి ఈయనకి ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు ఎందుకంటే తండ్రి వాళ్ళకి అట్లా ఎందుకంటే ఆయన పెట్టకపోతే ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ వచ్చేది కాకపోతుంది కదా అర్థం కాకపోతే మస్తు బాధ అరే తను ఆయన మనకి ప్రాణం తన ప్రాణాన్ని మనం పెట్టకపోతే ఇక్కడ సెలవులో పెట్టకపోతే మనకు రక్షణ దొరికేది కాకపోతుంది అనుకున్నాం కదా పెట్టింది కాబట్టి ఇక్కడ అన్ని సహించింది కాబట్టి మనకు రక్షణ వచ్చింది నేను అనుకున్నా ఏంటి ప్రభుత్వం ఇంత నేరాల మోపుతున్నా నువ్వు ఎందుకు మాట్లాడలేవు అనుకున్నాం ఫస్ట్ చదువుతు చదువుతుంటే మనకు లోతులకు పూర్తుటే పూర్తుటే అర్థమైపోతుటాయి పెట్టకపోతే మనకు రక్షణ దొరికేది కాకపోతుండే అందుకే తండ్రి చెప్పిన మాటకి ఎక్కడైనా నీరలేడు మన మాటలు మనం ఏమన్నా అదుపు దపుతున్నామా మనం ఏమన్నా తొందరపాటు మాట్లాడుతున్నామా మనం ఏమన్నా ద్వేషిస్తున్నామా మనం మీద నేరం పోతే వాళ్ళకి ఏమైనా రివర్స్ మనం ఏమంటున్నామా అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే ఆయన స్వీకరించడం మనం ఏం మీ దగ్గర ఏం చిన్న మిస్టేక్ ఉన్నా మొత్తం అంతా సున్న అందుకే మనం మనల్ని పరీక్షించుకోవాలా మనకి మనమే వెతుక్కోాల ఏమి దగ్గర మనకి మనమే విజయం పొందుకోవాలి దేని దగ్గర మనం విజయం చూసుకోవాలా మనం చూసుకుంటేనే విజయానికి ఒక విలువ ఉంటుంది కదా విక్కిలి ఆచారపడి అంట అధిపతి ఇక్కడ చూడ మనుషులందరూ ఏం చేసి ఒక ఖైదీని విడదాలు ఏమంటారు అంటారు కానీ ఈశ్వర్ కోసం ఒక్కరుగా మాట్లాడతలేరు చూడండి ఇక్కడ ఆ కాలమందు ముందు అను ప్రశస్సు యొక్క ఖైదీని శిరసాలలో ఉండెను చూడండి ఒక ఖైదీ ఉన్నాడు అక్కడ ఆ ఖైదీ పెద్ద పెద్ద ఏమంట పెద్ద డేంజర్ అనమాట ఒక ప్రశంసూడంట ఆయనను విడుదల చేయడానికి కోరుకుంటున్న మనుషులు కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతూ నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు కదా జనుల్ని అడుగుతుంది పిలాతు నేను ఎవరి విడుదల చేయాలని కోరుచురంటే వీళ్ళు ఏం చేస్తారు చూసిరా కింద ఇంకా ఏమన్నా ఏమి ఈ రాజుకి ఏమన్నా మిస్టేక్ చేసినామని చెప్పేసి ఇంకా గడ్డిగా మాట్లాడుతుంటారు వాళ్ళు చూడండి ఏమంటుండీ ఇక్కడ బరాబ్బా అని బరబ్బనా కీసు అని వారిని అడుగగా వాళ్ళు ఏమంటారు చూసిన వారు అసూయ చేతను ఆయనను అప్పగించి అతడు ఎరిగి ఉండను అతని ఎరిగి ఉండరు చూడండి అసూయ చేత ఆయన అప్పగించిర అసూయ చేత కాబట్టి ఆయన మీద ఎక్కడ ప్రేమ సార్ చెప్పండి శ్రీశైత అప్పగించినట్ట మహాయనని అతడు పెరిగి ఉండును కదా అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య నీవు ఆ నీతి జోలికి పోవద్దు కదా చూడండి ఇక్కడ ఇలా అధికారి భార్య మాట్లాడుతుంది ఇక్కడ నువ్వు మాత్రం ఆ నీతి మీద చేయవేయకు అతని మీద తన జోలికి పోకు ఇక్కడ జనులు ఆయనను అది కాబట్టి ఆయన శిక్ష ఎనిక వచ్చిండు ముందుకు ఆయన భార్య కూడా చెప్తుంది చూసిన భార్యకి ఎట్లా ఎట్లా తెలుసు మన వారికి కళధారా తెలుస్తుంది ఆమె చూడండి ఇగో అతని నీతి జోలికి పోవద్దు నువ్వు ఆయన అదేమంటారు వచ్చిందే ప్రాణం పెట్ట నీకే తప్పించుకోవచ్చు ఆయన అందరికి అందరికి మాయ చేసేసి కదా బరాబాక అర్థం అయ్యేంత ఈజీగా ఆ మనుషులకు అర్థం కాలేదు మళ్ళా మేలు పొందుకునే దగ్గర స్వస్థలు పొందుకోవడం అన్ని చూసారు ఆయన ఎంబడు ఉండి అన్ని చూసినా ఆయన రివర్స్ చేశారు మళ్ళా కదా ఒక ఎంగు ఏజ్ లో ఉన్న యస్ బాబు తప్పించుకోవాల్సిన అధికారమైన కొన్నాంక కూడా తప్పించుకోలేడు ఆయనకు మాట అంటే అంటే పడాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి కానీ పడ్డాడు కదా ఇక్కడ చూస్తే తెలిసి అది కింద ఆయన ఎంత అవమానించరో ఆయన మీద ఉమ్ము వేసినా గాని కూడా ఆయన బట్టలు ఇట్లా జింపిన గాని కూడా కదా ఏ దానికి కూడా ఆయన అసలు ఎంకా అసలు ఏమంటారు ఇట్లా ఎందుకు చేస్తారు మీరు అనలే అని కూడా అనలేడు తెలుసా ఆయన కదా అది చదువుకుంటే పోతే మనకి ఇంకా ఎక్కువ కదా ఎంత చేసినా ఏం చేసినా ఆయనకు పెట్టాల్సిన అవసరం ఉంది పెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పెట్టండి మన మీద మన దగ్గర లేకపోతే మనకు రక్షణ వచ్చే మన ఆయన భరించి అన్ని ఒక సపోజ్ నేను ఒక మంచి పర్సనాలతో ఉంటే ఏమన్నా మీకు వస్తే ఎందుకంటే నా దగ్గర సరివలము కొట్లాడతాను నేను అదే కొట్లాడదు అదే మీరు తొందరపాటు పడద్దు అంటున్నాయన కదా మీరు భరించండి నేను భరించినా మీరు భరించండి క్రీస్తు మనుషులు మీరు భరించుకోవాలంటే ఇవన్నీ గురగాలలో మనకు రావాలంటున్నాయన అవి వస్తేనే మనకి విడుదల వస్తుంది విజయం వస్తుంది కదా కదా బరబాబా ఆయన భారీగా చెప్తుంది పిలాదు బారి చెప్తుంది ఆయనకి అతను జోలిపును పోవద్దు ఎందుకంటే అతడు ఒక గొప్ప శక్తిమంతుడు కదా ఆమెకు అర్థమైపోయింది కళ ఏమని చూపించు ఒక కళ ఇక్కడ రాలేదు కదా కళ కన్నదా ఒక కళలా కనిపించింది కదా అతను జోలికి నింపు పోవద్దు కదా అధిపతి ఎందుకు అతని తిరస్కారం ఎందుకు అతని పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని ప్రయోజనం ఏమీ లేదు కదా చూడండి మొత్తం అల్లరి ఎక్కువ అక్కడ మొత్తం ఏమంటారు అందరూ ఆయన మీద మొత్తం ఆయన రివర్స్ అయిపోయారు మనుషులందరూ అయినా కూడా కదా ఈయన వల్ల ఏమీ లాభం లేకపోయింది ఎవరి వల్ల వల్ల ఎందుకంటే మస్తు జనాలు అక్కడ జనాలు ఉన్న చోట పెద్ద మనుషులు కూడా ఎవరు ఏమంటారు నడవద్దు కొను ఎందుకంటే అందరూ ఒకటి పాట దొంగతనం చేసి దొంగతనం నేరం చేసి నేరం చేసిన ఎవడో మనం సపోర్ట్ చేస్తాడు అక్కడ న్యాయంతో పాటు కూడా మొత్తం వాళ్ళ పాటే కదా చూడండి ఇక్కడ నేరము వాళ్ళ మీద ఆయన మీద మోపుతున్నారు కాబట్టి అలాగే అర్థమైపోయింది పిల్లాతుకు అర్థమైపోయింది వీళ్ళు ఎట్లయినా సరే ఈయన ఇవరిగా ఎట్లయినా సరే వీళ్ళు నేరం మోపుతున్నారు మీద కదా ఏదైనా ఏం చేసేది ఏం లేదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు సెలెండ్ అయిపోతారు అక్కడ కదా ఇంత చూడండి ముప్పైలో ఉంటుంది ఆయన మీద ఉమ్ము వేసి చీట్లు వేసుకొని దానితో ఆయనను అలా చూడండి ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతుండే ఇక్కడ ఆయన మీద ఉమ్ము వేసిరంట ఉమ్ము వేస్తే కూడా ఆయన భరించిండంట ఎందుకు భరించిండు మన భరించిండు కదా బా ఇప్పుడు సపోజ్ మనం ఇది ఉమ్ము వేస్తే మనం భరిస్తామా అంత ఓపిక ఆయన నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఓపిక లేకపోతే మనం చెప్తున్నాం కదా ఆయన ఆయన నమ్ముకున్న ఓపిక మన దగ్గర లేకపోతే మనం విజయ పొందుకోలేము స్వస్థలు చూడలేము అసలే మనము ఆయన ఆయన తెలువమరణం మనం చూడలేము ఆయన రాజ్యాన్ని మనం చూడలేము అసలే రాజ్యాన్ని అసలే మనం ప్రవేశం ఉండదు లేదా చూడండి ఇక్కడ అదే పెద్ద పెద్ద భక్తులైన సరే కదా ఒక్కొక్క చిన్న మాటలే పడిపోయారు మోసంగా చూడండి ఒక్క చిన్న మాటలే ఆయన కారణం తీసుకుని చూడకుండా అయిపోయింది తెలుసా అందరూ అంతే మందు మొత్తం ఆరితేరి మొత్తం సేవ కూడా కదా చిన్న మిస్టేక్ వల్ల చిన్న చిన్న తప్పుల వల్ల పడిపోయారు కదా అలాగే పెద్ద పెద్ద శిక్షలు చేసిన వల్ల మన దగ్గర ఏమైనా తప్పు ఉంటే మన దగ్గర ఏమైనా కలిసం ఉంటే అది మొత్తం మనం తీసేసుకోమంటున్నాయ ఎట్లా మిమ్మల్ని స్వీకరించిందో ఎట్లా మీకోసం నేను ప్రాణం పెట్టినో ఆ ప్రాణానికి విలువ కావాలంటే మనం ఆయన పూర్తిగా ఏమన్నా స్వీకరించాలయనని మన దగ్గర పులిపోయిన అసలే ఉండదు అంటే ఉమ్ము వేసే వారు సపోజ్ ఏమన్నా అసలు టైం వస్తున్ను ఆయన మీరు గమనం వచ్చేసి అయినా అక్కడ అందించున్నాను అదే నా విధంగా కుంతు ఉంచుతున్నావు అనుకో అక్కడ నీకు అక్కడ ఏసుకు సంబంధం లేనట్టు అయిపోతుంది కదా ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది కింద ఎంత ఎంత మట్టుకు ఈ మనుషులు ఎంత కఠినంగా అయిపోరు తెలుసా సాటి వన్ మీద వీళ్ళేం మనుషులు అసలు వీళ్ళే అసలు వేం లెక్క అనేది మొత్తం ఇంకా క్లియర్ గా కదా సాటి వన్ మీద ప్రేమ లేనప్పుడు ఎట్లా మనం ఉంటాము అనేది పాయింట్ ఇక్కడ ఎట్లా మనము మనిషి తప్పు చేసినప్పుడు తప్పు చేసిండు చేసిండు చేసిండు అనకుండా సరే ఎట్లా జరిగింది అనేది పక్కన పెట్టేసి పచ్చిసారి చూపిస్తాను ఉంటాడు కదా తప్పును ఇంకా కదా ఈయన మరి తప్పు వెళ్ళాడు ఈయన మరి ఈయన ఇంతకు ఈయనకెంత ఉండాలి ఇంకా ఓపిక మీద తప్పు యూషన్ల మీద నేరమొప్తాయి పెద్ద రివర్స్ అయిపోతుంది ఏ తప్పు సృష్టి కడతాయన మన తండ్రి లేదా అప్పు అక్కడ అక్కడ అక్కడ తీర్పు పీడ ఇలబడ్డాడు ఆయన తీర్పు తీరుస్తుంటే ఒక్కరికి కూడా జవాబు వేయలేడు ఆయన లేదా ఏం చేస్తారు అంటే గట్టిగా ఇంకా అమ్మ నువ్వు ఏమో వేసినట్టు అని చెప్పేసి బరా బాబా పిలా మొత్తం కదా అంత కఠినమైన మనుషులు ఉన్నారు ఇప్పుడు కదా అప్పుడేంది ఇప్పుడు కూడా ఉన్నారు మనుషులు కఠినమైన మనుషులు చాటి మంది ప్రేమ లేకుండా లూకస్ వార్త ఒకటి ఉంటుంది చూపిస్తుంది లూకస్ వార్త పద అదే ముప్పై మీద మీద ఉన్నాయని మీకు అందరు గెలుసు అవి కదా అక్కడ నుంచి ఒక లెవీడు పోతున్నాడు ఒక యాజగుడు పోతుడు ఒక మనిషి పడ్డాడు తోపక్కన వాడి ఉన్నాడు ఆయన కదా ఇవన్నీ మీకు తెలుసు అని వీళ్ళు ఆ పడ్డ మనిషి మీద అసలు చాటి ప్రేమ చూపించకుండా వెళ్ళిపోతుంది తెలుసా ఫస్ట్ మూడు పోతుడు ఒక యాజకు యాజకుడు పోతుండ తో పక్క చూడండి అప్పుడు ఒక యాజకుడు అతన వెళుచుంటూ చూసి వెల్లుట తటాసించను అతడు అతని పక్కన పోయాను అతన్ని చూసి అతని పక్కన పోయిండంట అరే ఎందుకు పడ్డాడు ఈ మనిషి ఈ మనిషికి ఏమైంది ఆయన దగ్గర కూడా ఆయన చూడండి యాజకుడు మళ్ళా దేవిని పరిచయలో ఉన్నాయని కదా మళ్ళీ తర్వాత ఏమైంది మళ్ళీ ఇంకో లేవీడు ఒక ఆయన పోయినట్లే ఈయన ఏమంటారు ఆయన నమ్ముకున్న మనుషులే ఇంత కట్టినా ఉంటే మరి ఇంకెవరు ఆయన మన తసాటి మనిషి మీద ప్రేమ చూపిస్తారు ఒక లేవిడి పోతున్నట్లెలి ఒక యాజకుడు పోతున్నట్ల గానీ ఆ పడ్డ మనిషి ఏమైంది ఈయనకి ఏమైనా అవసరం ఉందా ఈమెకి ఏమైనా కావాలా ఎవరైనా ఏమైనా ఒక మాట కూడా చూడకుండా అమ్మో ఎక్కడ పడుతుంది నా ఎక్కడ వస్తుందో అని చెప్పేసి అక్కే వెళ్ళిపోతుంది తెలుసా అప్పుడున్న ఇప్పుడు కూడా ఉన్నట్ల మనుషులు నేను ఇప్పుడు వస్తే నాకు ఒక బైక్ కలిసింది ఆ పాపం నేను అనుకున్నాను పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ ఇద్దాం అనుకున్నాను ఇంకా అది ఛార్జింగ్ అయిపోయింది బండి నేను చెప్పిన ఏమైంది అంటే చార్జింగ్ అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్ జస్ట్ మాట్లాడడం అన్నా కావాలా మరి ఏమైంది కొంచెం ఆపేనా మాట్లాడితే ఏమైనా ఏమన్నా ఏమైనా ఏమంటారు ఐడియా ఏమన్నా ప్లాన్ అని ఇస్తాం మేము పక్కన వెళ్ళిపోతారు వీళ్ళు ఎందుకు ఆయన మనుషులే ఆయన పరిచర్యలు ఉన్న పక్కన వెళ్ళిపోతారు అక్కడ ఒక సమరేడు పోతున్నాడు ఆ సమరేడు ఏం చూస్తున్నాడు చూడండి ఆయన దగ్గరకు పోయి తన గాయాలకు కదా చూడండి అయితే ఒక సమరేడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి చూడండి ఆ చోటుకు వచ్చేసి ఆయన వాటి నుంచి చూడకుండా దగ్గరకు వచ్చేసి నేరా ఏమైంది ఈ మనిషికి అని చెప్పి గిసు ప్రేమ మన దగ్గర లేకపోతే ఈశ్వకున్న దగ్గర లేకపోతే ఎట్ల సువార్తలు ప్రకటిస్తారు ఎట్లా అయిన ప్రపంచం మొత్తం స్థాపించబడుతుంది కదా గుణగణాలు మన దగ్గర లేకపోతే క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ మనం స్వీకరించకపోతే చాటి మనిషికి ఎట్ల సహాయం చేస్తాం చాటి మనిషి బాధలు ఎట్లా అర్థం చేసుకుంటాం మొత్తం పులిచిపోతుంది నీ పిన్ని అంత మొత్తం పులిచిపోతుంది నీ సేవంతా నా సేవంతా ఏ చిన్న ఇష్టకున్నా నేను చేసిన ప్రాడడానికి జవాబు రాదు నాకు అస్వస్థత కలగదు నేను ఎప్పటికీ ఇట్లానే ఉంటా అప్పుల పాలు రోగాల పాలు సమస్యల పాలు ఇట్లనే ఉంటాం మనం ఇక కదా నేనైనా సరే అయిపోదు ఇప్పుడు నేను సాడి మీద ప్రేమ చూపితే నేను అయిపోతా ఎవరైతే చూపియ్యారో వాళ్ళందరూ అంతే సమయంలో ఉండాలా ఇక లేవీ యాజ ఉండదు అసలు చూడండి వీళ్ళు ఎంత కఠినంగా ఉన్నారు మనుషులు కదా అక్కడ సిల్వకి ఆయన సిల్వకి ఎట్లా ఇక్కడ కూడా అంతే ఒక లేబీ ఏమైతుంది నాకు ఏమైనా అయ్యిందని చూడకుండా పక్కన వెళ్ళిపోయింది చూడండి ఎంత కఠినమైన మనుషులు చూడండి ఆయన నమ్మిరో ఆయన ఎంబడి తిరిగినా ఆయన గుణగాలన్ని అందరికీ అన్ని తెలుసుకున్నాక కూడా సాటి మనిషి మన కష్టాలుంటే చూడమని నేను ఆపదలుంటే చూడాలి పోయి అని చెప్పేసి మాట పక్కకు పెట్టేసి అట్లా పక్కన నుంచి వెళ్ళిపోతారు మరి ఈ సమరవేవుడు వచ్చిండానికి ఆయన పక్క పడ్డ దగ్గరికి వచ్చిండు ఒటికేమైనా పోయిండు ఆయన ఆయనకి ఏమేమి కావాలో ఇవన్నీ ఈ వాక్యం మొత్తం మీకు అందరికీ తెలుసు దేవుడు మాతో మళ్ళీ గుర్తు చేసుకున్నాడు ఆయనకి ఏమేమి అన్ని ఇచ్చిండు ఆయనకి అన్ని ఇచ్చి ఆయనకి ఇంకేమన అవసరం నా దగ్గరికి రా నేను మళ్ళా వస్తా అది ఏదో రకంగా ఏదో రకంగా చెప్పేసి పోయింట్ గాని ఈ మనుషులు చూడండి లే వీరు చూడండి చూడండి ఎట్లా వీరు పక్కకి అని అదే పులిసిన పులిసిన పిండిలాగా అసలే మనం ఉండొద్దు అదా మంచి ముద్దలాగానే మనం ఉండాలా మన దగ్గర ఏ చిన్నం ఇష్టకున్నా అది మొత్తం ఖరాబ్ ఎంత ఖరాబ్ చేస్తుంది మనం స్వీకరించినము ఆయన ఎప్పుడంటే జగత్ పునాది వేయకముందే మనల్ని తన సంకల్పం చొప్పున మనం ఏర్పరచుకుండా కాబట్టి మనం ఏం చేయాలా తన చిత్తా మనం నెరవేర్చాలంటే ఏం చేయాలా ఇక సమరేలాగా ఉండాలా మనం అనేది నేరాలు మోపినా ఈశ్వరా ఏమైనా అన్నాడా ద్వేషించినా ఎవరైనా శపించినా ఎవరైనా అసహించకుండా ఏమీ లేదు ఇంకేమన్నాడో తండ్రి ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు అన్నాడు ఆయన వీరిని క్షమించమన్నా ఆయన మనం అట్లా అంటే నేరం మోపితే రివర్స్ రివర్స్ అయిపోతాం మనం ఎందుకు ఈశ్వర్ నమ్ముకున్నాం కదా ఆయన గుణగనంలాగొస్తే ఆటోమేటిక్ ప్రేమ చేస్తుంది బయటికి ప్రేమ లేకపోతే కోపమొచ్చేస్తా అవతరం ఎదురుల మీద ఈయన నమ్ముకున్న ప్రతి గుణగణాలు ఉండాలి ఎట్లా సమరణికున్న గుణగణం కలిగి ఉండాలి కదా కష్టాలలో ఉన్న పాలకెడని నీ శాతనైన వారికి ఎంతైనా కదంతా పోయి ఒక ముచ్చట మాట్లాడిస్తే అయిపోతుంది అది నేను అనుకున్న పెట్రోల్ ఏమైనా కావాలా బ్రదర్ అంటే లేదన్నా ఛార్జింగ్ అయిపోయింది బండి అని ఆయన పాప వస్తువు ఇక్కడ మొత్తం అది అడవిలాగే ఉంటది ఇక్కడ మధ్యలో అసలు ఒక ఇల్లు కూడా ఉండదు తెలుసర్లో మధ్యలో ఆగిపోయిన బండి అది ఒక దుబ్బు కూడా పోతుంది సిటీ అయినా ఆయన ఎటు పోతూడో తెలియదు ఎక్కడ పోతాడు పెట్రోల్ కావాలంటే ఏం లేదంటే ఒక గుడి ఉంటది అక్కడ పూలప్రమైన గుళ్ళు ఉంటాయి అక్కడ లైట్లు ఉంటాయి ఆడ పోయి చార్జింగ్ పెట్టుకోవాలని చెప్పినాం మేము కదా సపోజ్ ఒక మాట ముచ్చట అని చెప్పకపోతే ఆయన దుబ్బు కూడా ఎక్కడ పోతుండే ఎక్కడ దాకా పోతుండే పాపం కదా అంతే మనం చేసిన త్యాగం పెద్ద త్యాగం చిన్న జస్సు ఒక మాట అంతే చూడండి ఇక్కడ చేసిన త్యాగం త్యాగం అంటది పడ్డ మనిషి దగ్గరికి వచ్చి పరామర్శించి ఆయనకు కావలసిన అన్ని దగ్గర పెట్టి ఆయనకి ఏమేమి కావాలి అన్ని చూసిపోయింది కదా అట్లా ఈ గురు కాలంలో మామందరం కలిగి కదా పురిసిన పిండి మొత్తం ముద్దంతా కరాబేసేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ నేను పాలు తీసుకొచ్చిన అనుకో ఆ పాలల్లో నిన్నటి పాలు పోసేసి మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఒకసారి మేము కరెక్ట్ దోమపు తట్లే అయితే అంతనే మన జీవితం కూడా అంతనే మన సేవుడు అంతనే మన దగ్గర ఏమైనా చిన్న మిస్టేక్ ఉందనుకో ఆ చిన్న మిస్టేక్ లా మనం చేసిన ప్రార్థన వేస్ట్ అయిపోతుంది మనం చెప్పిన వాకింగ్ వేస్ట్ అయిపోతుంది నువ్వు ఎన్ని మందికి ఎంత శువార్త ప్రకటించినావు అదంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకన్నా గుణ మనం కలిగి లేకపోతే వేస్ట్ ఎందుకంటే మన తోటి మన ఇక్కడ లేనిలాగా ఇంకో యాచుకున్న ఒక సమయంలో ఉన్నావు మనం మన దగ్గర ఏమైనా ఏమన్నా మిస్టేక్ ఏమైనా ఉందా ఇంకా తన సంకల్ప మనల్ని ఏర్పరచుకుంది కాబట్టి మనమైనా సొంత స్వాకీయ జనం లాగా మనం ఉన్నాం కాబట్టి కదా ఎడ్ల ఎవరైతే ఈ వాక్యం స్వీకరిస్తారో వాళ్ళందరికీ దేవుడు ఖచ్చితంగా ఇవన్నీ అర్థమయ్యేటట్టు చూపిస్తాడు ఎవరైతే రివర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుపరచబడాలి ఆయన ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి జాలి కలిగి ఎదుటి వాళ్ళని నిన్ను ప్రేమించమంటే కదా ఈ గుణగణాలు ఖచ్చితంగా ఉంటే ఆటోమేటిక్ నువ్వు ప్రేమ వచ్చేస్తాను ఇ నిన్న వాళ్ళు ప్రేమించా నిన్నట్లు నువ్వు ప్రేమించుకుంటావు ఆకలి అయినప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు నీకు జనం వచ్చినప్పుడు కదా నీకు ఇబ్బంది అయినప్పుడు ఎట్లా నిన్న చూసుకుంటావో ఎదురు చదివించి అట్లా చూడమంటుండే అదే ఆయన ఆజ్ఞా నిన్న వాళ్ళని నీ పొరుగు అని ఎట్లా ప్రేమిస్తాం కదా చూపిస్తూనే ప్రేమించినట్టు అది చూపించుకోవాలా మనం మాట అనే ఈజీ కాదు చేస్తేనే ఒక విలువ కదా నిన్ను నిన్ను ఎట్లా నీ బాడీ ఎట్లా చూసుకుంటావు నిన్న ఎట్లా చూసుకుంటావు ఎదురు నువ్వు ఎట్లా అప్పుడే నీకు అర్థం ఉంటది అయినా నీ కోసం ప్రాణం పెట్టినా నా కోసం ప్రాణం పెట్టినా ఆ ప్రాణానికి ఒక విలువ ఉంటది లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది ఆ సేవ మనకి విజయాలు రావాలా మన సేవ పాలించాలి మనతో దేవుడు మాట్లాడాలా తన మర్మాల మైనపరచ బయలుపరచబడాలంటే మన దగ్గర చిన్న మిస్టేక్ కూడా ఉండదంట ఆ చిన్న ఏది మిస్టేక్ ఉన్నా సరే మనకు అర్థం కావు ఎన్నిసార్లు చదివినా ఆ వాక్యం మనకు అర్థమే కాదు నువ్వు మంచిగా మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించుకో మనస్ఫూర్తి మనం స్వీకరిస్తే మన దగ్గర ఏ మిస్టేక్ లేకుండా మనం చూసుకుంటే ఖచ్చితంగా మనకు వాక్యాల అర్థం అయిపోతాయి కదా ఎవరు చూడాలని మీరు మోపిన సరే అనే మీద అందరూ జనలందరూ ఎట్లానంటా అని అంట అసూయ చేత అనే మీద నేరం ఆ అసూయ మన దగ్గర ఉందా ఇంకెవరి దగ్గర ఉందా అలాంటివి ఏమన్నా ఉంటే విడిచిపెట్టుకోవాలి మనకు జవాబు రావాలి మనం పలించాలి సేవలో అంటే ఏవి మన దగ్గర మిస్టేక్లు ఉండకూడదు లేకపోతే మనం తాతలతో తాతలతో ఏమంటారు కదా తాతల కాలం నుంచి మేము క్లిష్టాలు ఏమంటే ఒక పాట రాదన ఒక ప్రార్థన రాదపోతుంది సస్త్రతలు లేనప్పుడు పాటలు పాడన వేదికలు మనకి ఎందుకంటే మనం స్వీకరించలేము ఆయన మనం టైం పెడతలేం అన్నట్టు అందుకే ఆయన దగ్గర మనం టైం పెట్టాలి ఆయన కలిగిన గుణాలను మనం కలిగి ఉండాలి కదా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక మనం అందరం ఉండాలంట ఏ సమయంలో బిడ్డలే ఎట్లా ఉన్నారు ఒక అన్నుడు ఎట్లా ఉన్నాడు చూడండి కదా దేవుడు మనతో అందరితో మాట్లాడుతున్నాడు మరి ఆయన రామానికి మహిమ కలుగు గా సంబంధించిన మీ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం చూద్దరం ఒక పొద్దుగా కొందలా చేస్తుంది మరి శుభ చెప్పబడి వాక్య పత్రిక విడుదల చేయడానికి అవసర శ్రద్ధ ఇచ్చండి మేము పాటించుకోవాలా మా జీవితాన్ని అవలంబించుకోవాలి బాబా మీరే మాకు సాయం నేర్చండి మాలో ఏ ఏ ఏ ఏ మీరు తీసుకోండి తొలగించుకోవాలి అది మేము మీరే మాకు సాయం నీ యొక్క ఆత్మబండి విడుదల దేండి అవసర శ్రద్ధ ఇచ్చండి ఇంక పొద్దున కొందలా చేసిందని నీకు విరోధంగా ఇంత ముందు శ్రోభా నీ వాక్యానికి విరోధంగా విరోధంగా ఇంత ముందు వాళ్ళందరికీ స్వీకరించాలా వాళ్ళందరికీ అర్థం కావాలి మీరే సాయం మన ప్రభు అశుద్ధాత్మ నడిపించి సదకాలం తోడైంది Andar Krishna Andar ke Praise the Lord Praise the Lord